దు ఎనిమిదో శ్లోకంండి ఆ శుద్ధి సుశుక్తా విమచ తస్మినాహం కదాచన తత్వత్ సదా తత్వత్ సదాపి యస్యస్తి ప్రపంచం నాస్తి తస్యవై సుదర్శ శుక్టిలో ఎలా ప్రపంచమంతా లేకుండా పోతుందో సృష్టి స్థితి లయాలలో లయస్థితి అందు సృష్టి అంతా ఎలా లేకుండా పోతుందో ఇది అది సామ్యం ఒక రీతిగా ఉన్నది అన్న నిర్ణయాన్ని చెప్తున్నాడు చదవండి నిర్మలమైన అచల పరిపూర్ణ బ్రహ్మములందు ఉండేది నేనెప్పుడునూ లేనని ఎవడు తెలుసుకున్నాడో అట్టి పుణ్యపురుషునకు ఈ చూడబడు ప్రపంచము ప్రసిద్ధముగా లేదని భావములందరూ దృష్టిని ఎక్కడ పెట్టాలి దృశ్య రహిత స్థితి రోజు మనం నిద్రపోయే నిద్ర అక్కడ గాఢ నిద్రావస్థయే దృశ్యం ఘన చీకటే దృశ్యం ఆ ఘనమైనటువంటి గాఢాంధకారమే మనకు దృశ్యం ఆ గాఢాంధకారంలో మునిగిపోయి మళ్ళీ లేస్తే గానీ మనకు ప్రశాంతంగా బలం వచ్చినట్టుగా విశ్రాంతి తీసుకున్నట్టుగా అనిపించదు సంతృప్తిగా అనిపించదు ఆ ఆనందమయ కోశంలో మునిగితే గాని ఆ మునిగి లేస్తే గాని మళ్ళా సశక్తివంతుడు కాలేదు కొన్ని రోజుల పాటు నిద్రపోకుండా కనుక ఉంటే ఇక వాడిని హాస్పిటల్లో జర్చాల్సిందే ఎందుకనంటే ఆత్మ సంయోగం జరగలేదన్నమాట స్వరూప జ్ఞాన సంయోగం జరగలేదనమాట అక్కడ కానీ ప్రతిరోజు మానవులకి జీవులన్నిటికీ నిద్రావస్థ తప్పనిసరి అయిపోయింది అయితే ఈ నిద్రావస్థలో దృశ్యమాన జగత్తు లేకుండా పోయి ఇది మనం గుర్తించవచ్చు అక్కడ దృశ్యమాన జగత్తు లేవు కానీ నేనున్నానా లేదా నేనున్నా దృశ్యమాన జగత్తు లేదని గుర్తిస్తున్నా నేనున్నాను అలాగే సృష్టి స్థితి లయం సమిష్టికి సృష్టి స్థితి లయంగా ఉన్నాయి ఎస్టికేమో జాగ్రత్త సుషుప్తులుగా మెలకువ కళా నిద్రగా ఉన్నాయి సమిష్టికి ఏమో సృష్టి స్థితి లయాలుగా ఉన్నాయి కాబట్టి అక్కడ లయానికి కూడా సాక్షిగా ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు మహేశ్వరుడు సృష్టి స్థితి లయాలకు సాక్షి మహేశ్వరుడు జాగ్రత్త సుషుప్తులకు సాక్షి ప్రత్యేకాత్మ ఈ ప్రత్యేకాత్మ ఆ పరమేశ్వరుడు ఆ ఈశ్వరుడు ఈ ఇద్దరు ఒకటే వీళ్ళిద్దరూ నాలుగవ శరీరం తురియంలో ఉంటారు ఇద్దరి మధ్య లక్షణం చైతన్యం ప్రకాశం జ్ఞానం ఆనందం సత్ తన లక్షణమే ఇద్దరి మధ్య సామాన్య లక్షణం అయితే అనంత విశ్వం దృష్ట్యా చూశాను ఒకసారి పరిధిని పెంచాం పరబాహ్యం అనేటటువంటి బయలులో అనంతమనేటటువంటి విశ్వం లేదు దానికి ఉత్పత్తి లయాలు రెండే ఉన్నాయి కానీ సృష్టి స్థితి లయాలు లేవు అక్కడ జడచేతన విమర్శ చేయడానికి జీవావరణం లేదు ఆధార ఆధేయ విమర్శ చేయడానికి జీవులు ఈశ్వరుడు లేడు అక్కడ జాగ్రత్తగా గమనిస్తే ద్రష్టరహితమై దృగ్రహితమై ఉన్నది ద్రష్రహితం పరం దృగ్గ్రహితం పరాత్పరం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి దృశ్యరహితమైనటువంటిదేమో ద్రష్ట ఆ ద్రష్ట రహితమైతే దృక్కు ఆ దృక్కు రహితమైతే బయలు ఇది భరాంతి రహిత శ్లోకాలు కదా ఇవి కాబట్టి ఇది అతీత పద్ధతిగా అన్వయం చేయకూడదు రహిత పద్ధతిగానే అన్వయం చేయాలి ఎక్కడికక్కడ దృశ్యరహితం ద్రష్రహితం దృగ్ రహితం ఈ మూడు రహితమైనటువంటి బయలు ఏదైతే ఉన్నాదో ఆ బయలులో అనంత విశ్వము లేదు ్రహ్మాండము లేదు పెండాండం కూడా లేదు ఎలా ఉపమానం చెప్పాడు ఇదేమో వాస్తవికమైనటువంటి సత్యదర్శనం ఈ సత్య మరి మాకు తెలియడం లేదు కదండి మా బుద్ధికి అందడం లేదు కదండి అంటే అప్పుడు ఒక ఉపమానం చెప్పాడు పగలంతా మెలకువలో అనేక కార్యక్రమాలు జగత్తుతో కలిసి అనేక రకాల యజ్ఞ యాగాది క్రతువులన్నీ చేసి ఈశ్వరీయమైన భావంతో వ్యవహరించి అనేక పుణ్యక్రతువులన్నీ చేసినటువంటి వ్యక్తి షోడసోపచారములు సుప్రభాత సేవ నుంచి పవళింపు సేవ దాకా అనేక అనేక సేవలు అనర్చినటువంటి భక్తుడు సాధకుడు ప్రశాంతంగా నిద్రపోయాడు అప్పుడు ఆనంద నిలయము లేదు ఆనంద నిలయంలో ఉన్నటువంటి ధృవభేరము లేదు చేసినటువంటి షోడ సోపచారములు లేవు ఏ ఆర్జిత సేవలు లేవు మొత్తం వెళ్ళిపోయినాయి